రెండు పర విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం ఉపాసన కాదు ఉపాసనలో సముచ్చయం కుదురుతుంది ఎప్పటికప్పుడు అలా గుర్తు చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఎక్కడైనా ఇంకో చోట శంకరులు విద్యాకర్మలనే సముచ్చయం చేయమని అంటారు అప్పుడు ఏంటంటే ఇక్కడ విద్యాకర్మణోహ విరోధ అక్కడ విద్యాకర్మణోహ సముచ్చయ అట్ ఈజీ టాకింగ్ అని అనుకోకూడదు విద్య అంటే ఉపాసన అది ఇక్కడ విద్య అంటే ఆత్మజ్ఞానము కాబట్టి ఆత్మజ్ఞానానికి కర్మకి విరోధం మనకి స్పష్టంగా తెలుస్తోంది తర్వాత విరోధాదేవచ విద్యా నమోక్షం ప్రతి ధర్మాణ్యపేక్షతే స్వాత్మలాభేతూ అది ఇప్పుడు ఇప్పుడు విద్యకి తాను పుట్టటానికి స్వాత్మలాభము అంటే తన యొక్క స్వరూపము లాభించుట లభించుట తన స్వరూపము లభించుట అంటే అర్థం ఏంటండి తాను ప్రకటనగుట అని అర్థం ఇప్పుడు ఘటము నాకు స్వాత్మలాభం అంటే ఏమిటి అంటే ఘటము తన ఆకారాన్ని పొంది నిలిచి ఉంటా అంటే పుట్టుట అని అర్థం సో ఘట స్వాత్మలాభం ఆప్నోతి అన్నారు అనుకోండి ఘటము స్వాత్మలాభాన్ని పొందుతుంది అంటే ఘటహౌత్పత్తి అని అర్థం ఘటం పుట్టింది సో జ్ఞానము పుట్టటానికి ఏదైనా తోడుగా కొంత హెల్ప్ తీసుకోవచ్చు కదా కర్మ అంటే తీసుకోవచ్చు తప్పు లేదు కానీ కర్మ సంసారా జ్ఞానం యొక్క ఫలం ఏమిటి సంసార ఉపరమము కర్మ సంసార ఉపరమానికి ఏదో విధంగా తోడుపడేది అయిన పక్షంలో జ్ఞానము ఈ సంసార ఉపరమము అనే మోక్షంలో కర్మల సహాయాన్ని తీసుకోవచ్చు తప్పులేదు నేను తూర్పు వైపు వెళ్తున్నాను మీరు కూడా తూర్పు వైపు వస్తుంటే అట్లీస్ట్ కొంత దూరమైనా తూర్పు వైపు వస్తుంటే మీరు నేను జట్ట పట్టాలు వేసుకున్నా లేకపోతే కొంతమీ హెల్ప్ తీసుకుని నేను వెళ్ళొచ్చు మీరు పశ్చిమానికి వెళ్తున్నారు అనుకోండి అప్పుడు నేనేం చేయాలి మీ సహాయం ఎలా తీసుకోవటం హౌ హౌ యుర్ గోయింగ్ టు డూ దాట్ విరోధం ఉన్నప్పుడు సహాయం ఎక్కడ కుదురుతుంది మీరు బొంబాయి వెళ్ళాలి నిన్న విజయవాడ వెళ్ళాలి వాళ్ళ కొంత దూరం కలిసి వెళ్దాం మీరు నాకు కలిపి చెదురుగాలంటే హౌ నాట్ పాసిబుల్ అదేవిధంగా విద్యమో సంసార ఉపరమాన్ని కలిగిస్తుంది కర్మ సంసారాన్ని కలిగిస్తుంది ఈ విద్య ఆ కర్మల్ని తోడు చేసుకుని ముందుకు వెళ్తుంది అంటే హౌ విరోధం ఉన్న చోట ఆ విధమైన సముచ్చయము పొసగదు మోక్షం ప్రతి కర్మాణి నా అపేక్షతే తాను పుట్టడానికి కానీ పుట్టి మోక్షాన్ని ఇవ్వటానికి కానీ జ్ఞానము కర్మల యొక్క అపేక్షను పెట్టుకోదు కర్మలు సాక్షాత్తుగా జ్ఞానానికి సహకరించేవి కావు విరోధాత్ విరోధం వల్ల దూరంగా ఉండి మనస్సును ప్రిపేర్ చేసి ఆ విధంగా సహకరిస్తాయి ఆ మాట మనం చెప్పబోతున్నాం సో వీఆర్ నాట్ గోయింగ్ టు రిజెక్ట్ కర్మ ఆల్ we are going to understand its nature than your position evato telusukoni we want to keep it in its place everything must be kept in its place ante and understanding everything must be kept in its place karma has a place has a role to play and we recognize that role jnanamo mokshamo ane place lo karma ki role ledhu ante it has its own place that taruvata పూర్వోపచిత దురిత ప్రతిబంధాపనయనేణ విద్యా హేతు ప్రతిపద్యర్మాణి నిత్యానీతి అంటే కర్మలకి విద్యకి విరోధం అన్నారు కదా అంటే ఇంకా మోక్షంలో జ్ఞానము ఆ జ్ఞానం పొందటానికి కర్మల రోల్ ఏమైనా ఉందా లేదా అంటే ఉంది దెర్ ఈజ్ ఎ రోల్ టు ప్లే ఎలాగో చెప్పండి అంటే చూడండి పూర్వోపచిత దురిత ప్రతిబంధం ఉన్నది పూర్వము అంటే ఈ జన్మలో పూర్వము నుండు పూర్వజన్మలలో వీడు ఉపచిత పోగేసి పోగేసుకుంటాడు ఇప్పుడు ఒక ఆయన రిటైర్ అయ్యాడు అనుకోండి ఏం చేశాడు ఎంతకాలం అంటే రిటైర్ అయిన తర్వాత తీరికగా కూర్చుని చింతిల్లటానికి కావలసిన సమాచారం అంతా పోగు చేసి కూర్చున్నాను అర్థం అంతే కదండి మన వాళ్ళ గురించి కొడుకుల గురించి కోడళ్ళ గురించి తమ్ముళ్ళ గురించి అన్నల గురించి వాళ్ళ సంతానాన్ని గురించి బాగా విస్తారమైనటువంటి దృఢమైన రాగద్వేషాలను పెంచుకుని నవ్ హీస్ రెడీ ఇంకా రాబోయే ఇరవై ఏళ్ళకి తగిన రాగద్వేషముల యొక్క మూట కట్టు దట్ ఈస్ హాల్ అలాగా మనం సంసారంలో అలాగ ఇరుక్కుపోతూ ఉంటాం దట్ ఈస్ ది డేంజర్ ప్రతి వ్యక్తి తన బ్రతుకు బతుకుతూ ఉంటాడు వాళ్ళ యొక్క ప్రారంభ ప్రకారంగా వాళ్ళ లైఫ్ ఫ్లవరింగ్ అవుతూ ఉంటుంది కొన్ని లైఫ్స్ అలా నీరస ఉంటాయి కొన్ని లైఫ్స్ ముందుకొస్తూ ఉంటాయి అందరూ బతికి ఎవరు బతకాల్సిన తీరులో వాళ్ళు బతుకుతారు ఇప్పుడు ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకటి తెలుగు మాస్టారు తెలుగు మాస్టర్ అంటే బ్రతకలేక పడి పంతులు అనుకుని రోజుల్లో మాట తెలుగు మాస్టారు ఇంకొక ఆయన స్విట్జర్లాండ్లో ఇంజనీరు ఈయననుకుంటాడు వీడు అయోగ్యుడు వాడు గొప్పవాడు అనుకుంటాడు ఆయన కానీ చచ్చిపోతే తద్దినం పెట్టాల్సిన వాడు వీడే ఆ స్విట్జర్లాండ్ వాడు ఎప్పుడో పది రోజుల తర్వాత వస్తాడు సో కానీ ఇప్పుడు చిత్రం ఏమిటంటే మొత్తానికి ఇద్దరూ తమ జీవితాలని గడుపుకుంటున్నారు కదా ఫైనల్గా పెద్ద వయస్సు వచ్చేప్పటికి అంతకుముందు గడిచిన జీవితం మిథ్యే ఇటు వచ్చి క్లర్క్ జీవితం మిథ్య వీడికి ఇంజనీర్ జీవితం మిథ్య వాడికి మీరు మిథ్యలో గ్రెడేషన్ మళ్ళీ సినిమా తెర మీద హీరో పాత్ర అయినా ఒకటే విలన్ పాత్ర అయినా ఒకటే ఈ సినిమా యాక్టర్లు కొంతమంది ఉంటారే వాళ్ళు విలన్ పాత్ర వేమంటే వేరు హీరోయే వేస్తారు దేవంటే యాక్టర్స్ విలన్ ఇప్పుడు మీరు పెద్ద హీరో ఉంటాడు అనుకోండి అంటే మా రోజుల్లో అయితే రామారావు గారిని కానీ నాగేశ్వరరావు గారిని కానీ విలన్ వేమంటే వేరు వారు వారు విలన్ పాత్రలో ఉన్న దాన్ని హీరో కింద మలిచేస్తారు ఏదో ఇచ్చి అదే ఏ పాత్ర అసత్యంగా అనే ఆ దృష్టి కాదు దట్ ఈజ్ ఆల్ దేర్ సో ఈ విధంగా ఈ ఉప పూర్వోపచిత గురించి చెప్పాను ఇది మనం పోగేసుకున్న సంపద పూర్వోపచిత దురితాలు ఈ పూర్వోపచిత దురితాలు మీకు ఆత్మజ్ఞానాన్ని పొందటంలో పెద్ద ప్రతిబంధకమై కూర్చుంటాయి చాలా పెద్ద ప్రతిబంధకం ఎంత ప్రతిబంధకం అంటే అత్యాశ్చర్యకరమైన ప్రతిబంధకం అవుతుంది సో ప్రతిబంధ అపనయన ద్వారా నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఒక ఆయన నాతోటి అంటూ ఉండేవారు స్వామీజీ మీ క్లాసు ఇప్పుడు నాతోటి గత నేను అలవాళ్ళలో ఇరవై ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ నుంచో చెప్తున్నాను పాఠం పదేళ్ళ నుంచో అలాగే ఒక దాంట్లో రోజు ఒకటి గ్రంథాలు చెప్పాను ఆయన పదేళ్ళు అవమాటే అన్నారు నాతోటి స్వామీజీ సరిగ్గా ఐదింటికి నేను ఒక చోటకి వెళ్ళి ఒక పని పూర్తి చేసుకుని రావాల్సిన టైం అది ఆ పని కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సమ్ సిల్లీ ఇన్సిగ్నిఫికెంట్ వర్క్ ఇట్ ఈస్ అంచేతని మీకు ఆసుకు అలాగే పోతున్నాను వచ్చి ఇవ్వండి అని వారు ఆయన అలాగే అన్నారు ఆ పని కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇలా కూడా ఉంటారు ఆ లోకంలో ఉన్నట్టు సమ్ సిల్లీ పని ఏదో తెల్లవనం నేను ధ్యానం చేసుకోవడానికి ఎక్కడ కుట్టుకుందండి పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి కదా అలాంటిది వాళ్ళ ప్రకటన తెచ్చుకోవాలి కదా పొద్దున్నే అందుకోసం ధ్యానం కుదరదు ఏదో ఇలాంటి రీజన్ ఏదో ఆ రీజన్ పెట్టుకుని ఆయన నాకు భగవద్గీత అంటే ఇష్టం అండి అంటే ఇష్టం ఉండే ఉన్నారు ఎప్పుడు ఒక్క మాట కూడా నా దగ్గర నా దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అయిన లేదు సో ఆ ప్రతిబంధం శని బుద్ధిలో అలాగే బలంగా ఉంటే అలాగే ఉంటుంది ఈ పూర్వోపచిత దీతాలు అంటే నా క్లాసుకు వస్తే ఉద్ధరింపబడతాడని కాదు అక్కడ నా వ్యక్తిగతమైన విషయం కాదు గీత కదండి భగవద్గీత అది మనిషిని ఉద్ధరించేటువంటి సాధనం అది సో దాన్ని ఉదిరిపెట్టేసుకుంటే ఇంకేం మిగిలింది జీవితంలో మిగతా అన్నీ కూడా ఉరికే పొగని పొగేసుకున్నట్టే పొగని మూట కట్టుకుంటారు ఈ పొగ ఏమవుతుందో అలా జారిపోతుంది ఏముండదు సో ఆ పూర్వోపచిత దురితములు అలా ప్రతిబంధకాలయ్యి నిలిచి వీడి బుద్ధిలో శనిలాగా ప్రవేశించి వీడి శని ఎక్కడో బయట అక్కడెక్కడో ఉందనుకుంటాడు వీడి శని అక్కడ ఉన్న శని అలా రేసేవో పెట్టేసుకున్నాడు అనుకుంటాడు శని అన్న రాహు అన్న అన్నీ ఇక్కడే సో మన ఆటంకమే మనకి శని పూర్వోపచిత దురిత ప్రతిబంధాలు అవి పోగొట్టాలి అవి పోగొడితే గాని విద్య రాదు విద్యాయాహ కాబట్టి ఈ దురితములను తొలగించుట ఆటంకములను తొలగించుట విద్య హేతు అవుతోందా లేదా అవుతోంది కానీ సాక్షాత్ హేతువు కాదు పరంపర హేతు సాక్షాత్ హేతువు శ్రవణం వాక్యశ్రవణము సాక్షాత్ సాధనము అంట హేతువన్నా సాధనమన్నా ఇది పరంపరా సాధనం ఇప్పుడు ఉదాహరణకి మీరు క్లాస్కి వచ్చారనుకోండి క్లాస్కి సైకిల్ మీద వస్తున్నారనుకోండి సైకిల్ జ్ఞాన హేతు అవుతుందా కదా అవుతుంది కానీ శ్రవణంతో సమానమైన జ్ఞానహేతువు కాదు అలాగే సైకిల్ జ్ఞానహేతు అంటే సైకిల్ ఉన్నవాడికి అందరికీ జ్ఞానం కలగాలి అలా కాదు అది సైకిల్ జ్ఞానహేతువు శ్రవణం సైకిల్ ఎందుకు అంటే ఆ జ్ఞాన జ్ఞానం కలుగుటలో అది సహకరిస్తోంది మన లిఫ్ట్ సహకరిస్తోంది లిఫ్ట్ జ్ఞానహేతువు బిల్డింగ్ జ్ఞానహేతువు ఎలాగా సాక్షాత్ కాదు పరంపర సంథింగ్ లైక్ దట్ కర్మ జ్ఞానహేతువు విద్యా హేతుత్వం విద్యలో కర్మ కూడా తన పాత్ర తాను పోషిస్తోంది కానీ ఆ పాత్ర ఆ హేతుత్వము కారణత్వము సాక్షాత్తుగా కాదు పరంపరయా కానీ ఎటువంటి కర్మ ఉండవు నిత్య కర్మలు అది చాలా ఇంపార్టెంట్ నిత్యాని కర్మాన్ని ప్రతిపద్యంతే హేతుత్వం చాలా ఇంపార్టెంట్ ఏదో కర్మ కాదు నిత్యకర్మలు మాత్రమే ఈ ప్రతిబంధకాన్ని తొలగించడంలో బాగా సహకరిస్తాయి అవే అవే తొలగిస్తాయి మీరు కామ్యకర్మలు చేస్తే ప్రతిబంధకం తొలగడం మాట కాదు ప్రతిబంధకం మరింత బలపడుతుంది అంచేతనే కామ్యకర్మల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కామ్యకర్మలు చాలా ఉంటాయి అవన్నీ చేస్తూ కూర్చోకూడదు కామ నడవ పెట్టుకోవడం మనస్సులో ఒక కర్మను చేస్తూ అలా చేయకూడదు అంటే అలాగా వెంకటేశ్వర స్వామి నాకు ప్రమోషన్ వస్తే నీకు నేనేమో వచ్చి మొక్కు ఇస్తాను అని అలాంటి కర్మలని మామూలు లౌకికులు చేస్తూ లౌకికులు చేస్తూనే ఉంటారు కానీ సాధకులు అలాంటి కర్మలను చేయకూడదు అంచేతనే మా గురువుగారు చెప్పేవారు మాకు మాకు చాలా చిన్నప్పుడే చెప్పారు నేను ఒకసారి దుట్టు బాగా పెంచేసాను ఏమిటో ఎలా ఉన్నావు ఏమిటన్నా పాఠం చదవడానికి దగ్గర కౌమి పాఠం చదివి రోజుల్లో ఏమిటో వేషం ఏమిటో ఎలా ఉన్నావు ఏమిటన్నా అంటే తిరుపతి వెళ్ళాలని తిరుపతి దేనికన్నాను అంటే ఎస్ఎల్సి పాస్ అయితే నేను తిరుపతి వెళ్ళొస్తానని మొక్కుకున్నానండి అందుకోసం మంచిదే నువ్వు పాస్ అవుతావు వెళ్ళి మొక్కు ఇచ్చేసి రా అని చెప్పారు అంటే మరి రిజల్ట్స్ రాకుండా ఇచ్చేస్తే ఎలాగండి అంటే రిజల్ట్స్ రాక్కర్లేదు ఏమక్కర్లేదు అలా మొక్కకూడదు నేను ఈశ్వరా నిన్ను దర్శించుతాను నేను అని మొక్కుకోవాలి కానీ ఎస్ఎల్సి పాస్ అవుతే మొక్కు దర్శిస్తాను అలా మొక్కుకోకూడదు తప్పది అలాగంటే షాప్ కీపింగ్ చేయకూడదు మనం ఈశ్వరుడితో కాబట్టి మీ నాన్నతో చెప్పి ఒకసారి తిరుపతి వెళ్ళి అదేదో చేసి పూర్తిరా అని చెప్పారు ఇప్పుడు ఎస్ఎల్సీలో ఆ మాట ఎస్ఎల్సీలో చెప్పారు అండ్ ఐ యూ బిలీవ్ మై ఇట్ ఎంటర్డ్ ఇన్ టు మై మైండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడికి వెళ్ళడం నమస్కారం చేయటం ప్రార్థించటం భక్తిని ప్రకటించటం శరణాగతి చేయటం ఎవెవో ఏడుపాడవడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవి ఇది లేదు నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తాను అనేది లేదు ఎందుకంటే కుంపల సుబ్రహ్మ మహామహోపాధ్యాయ గొప్ప జ్ఞానే ఆయన ఆయన చెప్పారంటే ఇంక తిరుగులేదు మొత్తం జిల్లాకంతకీ కూడా ధర్మం ఎక్కడ తిరిగిపోయినా ఆయన దగ్గరికి వచ్చి తెలుసు ఆయన చెప్పిన ధర్మశాస్త్రం మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి అక్కడ ఎవరినైనా పండితులను అడిగితే దీనికి విరుద్ధంగా చెప్తారు బట్ వీ డోంట్ కేర్ ఫర్ ఆల్ దాట్ దిస్ ఈజ్ ది ట్రూత్ సో అప్పుడు అప్పుడే వారు వివరించారు నిత్యకర్మలనే మనం చేయాలి కామ్యకర్మలు చేయకూడదు నిత్యకర్మకి కామ్యకర్మకి తేడా ఏమిటో తెలుసు అండి కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం చేస్తే నిత్యకర్మ బిజినెస్గా చేస్తే కామ్యకర్మ షాప్ కీపింగ్ కర్మ చేయకూడదు అని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోజు దేవుడికి దీపం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి వ్రతాలు చేసుకోవాలి తీర్థయాత్రలు చేసుకోవాలి అన్నీ చేయాలి ఎప్పుడూ కామన్ అని ప్రకటించకుండా పని కట్టుకుని కామన్ అని ప్రకటించకూడదు నువ్వు నాకు ఇన్ని చేసుకున్నావు నువ్వు నాకేమిస్తావు అని పెట్టకూడదు చేసేసుకుంటూ కూడా దాన్ని నిత్యకర్మ అంట అలా మీరు నిత్యకర్మలు చేస్తే కామనులు డైల్యూట్ అవుతాయి పరమేశ్వరుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు మీరు పూర్ణులు ఈ పెసరంత కర్మల కామనల కోటి కర్మలు చేస్తుంటే ఇంకా బతుకంతా అలాగే కూడా ఆ నిత్యకర్మానుష్ఠానమే ప్రధానము అవే మోక్షహేతువులు అవుతాయి పరంపరయ నటు కామ్యాన్ని కర్మాలు కామ్యకర్మల్ని అసలు దగ్గరికి రానివ్వరు శ్రీకృష్ణుడు కానీ శంకరుడు కానీ కామ్యకర్మల్ని దగ్గరికి రానివారు వాటిని కట్ చేసి పులుసులో వేసి వండేస్తారు కామ్యకర్మాలని ఖచ్చితంగా తోసిపుచ్చుతారు ఎనీవే తర్వాత అత ప్రకరణే ఉపన్యస్తాని కర్మాణీతి అమోచామా అంచేతనే ఈ కారణంగానే అంటే నిత్యకర్మలు ప్రతిబంధకాన్ని నివారణ చేసి మనస్సును శుద్ధి చేసి తద్వారా జ్ఞానానికి సహకరిస్తాయి అనే కారణంగానే ఈ జ్ఞాన ప్రకరణంలో కర్మల యొక్క ప్రస్తావన వచ్చినది అని మేము ఇంతకుముందే మీకు చెప్పి ఉన్నాము ఇది అవోచామా ఓచామా అంటే బహువచనం ఆ విధంగా మేము ఇంతకుముందు అక్కడ మేధాకామ శ్రీకామహ అనే మేధాకాముడు జపం చేసే మంత్రము శ్రీకాముడు హోమం చేయాల్సిన మంత్రము అని మనం చెప్పామే అంతకుముందే మనం చెప్పి ఉన్నాము ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి కాబట్టి మేము కర్మల్ని ఏమీ నిరాకరించట్లేదు కర్మల యొక్క రోలు వాటి పాత్ర ఎంతటిది అనే విషయాన్ని శోధన చేసి ఎస్టాబ్లిష్డ్ దెబ్ ఇన్ దేట్ ప్లేస్ నిత్యకర్మలు కావ్యకర్మలకు అసలే స్థానం లేదు అవిరోధ కర్మవిధిశ్రుతీనాం చేతనే కర్మలను బోధించే విధివాక్యాలు ఉన్నాయి కర్మలను విధించే వేదవాక్యాలు కర్మవిధిశ్రుతులు నువ్వేమో కర్మల వల్ల మోక్షం లేదంటే ఈ కర్మ విధిశ్రుతులు వేస్ట్ అయిపోతాయి విరోధం అయిపోతాయి వేదానికి అప్రామాణ్యం వచ్చిపోతుంది అని నువ్వు అన్నదే తప్పదు అలాగలేదు కర్మవిధిశ్రుతులకి వాల్యూ ఉంది వాటి వాల్యూ ఎంత వాల్యూ అంటే దిస్ మచ్ వాల్యూ లైక్ టు ఎలిమినేట్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ బై పేవ్ ది వే ఫర్ ఎ హయ్యర్ గోల్ అంతవరకు వాటికి వాల్యూ ఉంది కాబట్టి కర్మలను విధించేటువంటి వేదవాక్యములకు ఏదో ఒక రకమైన అప్రామాణ్యం వస్తుందనో విరోధం వస్తుందనో నువ్వు అన్నావే అటువంటిది ఏమీ లేదు అత కేవలా విద్యాయా పరంశ్రేయ ఇది సిద్ధం అక్కడికి ఒక పెద్ద చర్చ మొదలుపెట్టాం ఆ చర్చని ఒక కంక్లూషన్ పట్టుకొస్తున్నాం కాబట్టి పరమశ్రేయ నీకు స్వర్గం కావాలంటే కర్మ ఏదో లౌకికమైన ప్రయోజనాలు కావాలంటే కామ్యకర్మలు ఇలా ఉన్నాయి అంతఃకరణ శుద్ధి కావాలంటే నిత్యకర్మలు మోక్షం కావాలంటే పరమశ్రేయ ఎందుకంటే అంతఃకరణ శుద్ధి మోక్షం కాదు కంచం కడుక్కు కూర్చున్నానండి క్లీన్గా ఉంది కంచం ఏమన్నా ఆకు మీరు క్లీన్ చేసుకున్నారా చేసుకున్నామండి మళ్ళీ ఇంకోసారి వచ్చి ఏమన్నా ఆకులన్నీ క్లీన్ చేసి కూర్చోండి చేసుకున్నావు ఆకులు క్లీన్ చేసుకుంటే రెడీ ఆకులు క్లీన్ వడ్డే వడ్డ సరే వడ్డించేస్తారు మరి ఆకులు క్లీన్ చేసుకోండి ఏమక్కర్లేదు ఆల్రెడీ డన్ సో అలాగ మోక్ష ఆకులు క్లీన్ చేసుకుంటే అన్న కడుపునుండదు అది నేను చెప్పొచ్చింది ఆకుల్లో వడ్డిస్తే భోజనం చేస్తే గడుపుతుంది కానీ సో అదే విధంగా మోక్షము కావాలి అంటే అంతకర శుద్ధమైపోయింది అంటే మోక్షం కాదు అది మోక్షానికి గ్రౌండ్ రెడీ అయిందని అర్థం మరి మోక్షం పరమశ్రేయ అంటే మోక్షం అది ఎలాగా అంటే కేవలాయా విద్యయాహ కేవల విద్య ఎందుకు పోను విద్య కదా కేవల విద్య ఈ విశేషణం ఎందుకంటే అవును మరి కర్మలు కూడా దానికి ముడి నువ్వు అడ్డుపడ్డావు గనక అలా కర్మలను ముడిపెట్టొద్దు అని చెప్పడం కోసం కేవలాన్ని వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒకడు ప్రతిపక్షి ఒకడు రాంగ్ నోషన్ పెట్టివాడు ఒకడు ఉన్నాడు కాబట్టి కేవలం అనే పదాన్ని పెట్టుకోవాలి మనం అది స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అనుకుంటూ ఉండాలి ఎందుకంటే స్వచ్ఛమైన నేతి మిఠాయిలు ఎందుకంటే కిరసనాయలు కంపుకుంటే నేతితో మిఠాయిలు చేసి అబ్బుతూ ఉంటారు కొత్త అవి ఆ మిఠాయి తినబుద్ధి కాదు తింటేనేమో కడుపులో చాలా కష్టం కలుగుతుంది అలాంటివి ఉన్నాయి మార్కెట్ నిండా అందుకోసమని స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అని పెట్టాల్సి వచ్చింది నీలాంటి బుద్ధిమంతులు ఈ మీమాంసకులు వంటి బుద్ధిమంతులు ఉండబట్టి కేవలాయా విద్యాయా కేవల విద్య అన్ ఇట్ జ్ఞానము మోక్షహేతువు ఇది సిద్ధం తర్వాత ఏవంతరి ఆశ్రమాంతరానుపత్తి కర్మ నిమిత్తత్వాత్ విద్యోత్పత్తే హే వాడు ఇంకో యాంగిల్లో వస్తున్నాడు నేను మీకు ఇంతకుముందు ఒకసారి మనవి చేశాను పూర్వమీమాంసకుడు వాడి యొక్క హృదయంలో దాగి ఉన్న అభిప్రాయం ఒకటి ఉంటుంది వాదన చేస్తున్నా మనసులో అభిప్రాయం దాగి ఉంటుంది అది ఇప్పుడు బయటకు వస్తుంది అభిప్రాయం ఏమిటంటే ఈ సన్యాసము అనేది ఉండరాదు అని వాళ్ళ యొక్క తాత్పం నువ్వు మోక్షమును ఉపాసనను జ్ఞానమును నువ్వు ఏదైనాను మేము అన్నింటికే అంగీకరిస్తాం కానీ ఈ సన్యాసాన్ని మాత్రం ఒప్పుకోం నా నా చిన్నతనంలో వేదం చదువుకునే రోజుల్లో కోనసీమలో ఈసూడ డిస్టిక్లో ఒక పెద్ద గృహస్థు ఒక మహాశాలాహ మహాశ్వత్రియాహ అని వర్ణిస్తారు అలాగంటే పెద్ద గృహస్థు చాలా పెద్ద భూస్వామి మంచి బ్రాహ్మణ గృహము మంచి సంస్కారములు ఉన్నాయి వేదవంత చదువుకున్నారా భూస్వామి అయ్యుండి ధనికుడు అయ్యుండి వేదంతో చదువుకోవడం గొప్ప వేదం చదువుకున్నవాడు దరిద్రుడిగా ఉంటాడు ధనికుడు ఇవ్వవో విలాసాల్లో ఉంటాడు సాధారణంగా కానీ ఈయన భూస్వామి వేదవంత దానివల్ల ఆ వైదిక కర్మల ఎందు మంచి ప్రీతి ఉండేది చాలా నిష్ఠాపరులు యుజ్ఞయాగాది కృతువులు చేసేవారు కానీ ఆయన జీవితంలో ఆయన ఎప్పుడూ సన్యాసి ముఖం చూడలేదు సన్యాసిని ఇంటికి రానివ్వలేదు ఆయనకి ప్రతిజ్ఞ నేను సన్యాసిని చూడున్నాను ప్రతిజ్ఞ సో ఆయన ఓ మంత్రం కూడా కోట్ చేస్తూ ఉండేవారు వీరహా వా ఏష దేవానాం యో అగ్నిముద్వాసయతి అనే సంహితలో ఉంది యజుర్వేద సంహితలో ఉంది యహ అగ్నిముద్వాసయతి ఎవడైతే హోమం చేయాల్సినటువంటి అగ్నిని అర్పేసుకు కూర్చుంటాడో ఉద్వాసయు అంటే అర్పేయడం అంటే ఇంక హోమాలు లేదని లేవో నా అభిప్రాయం ఉడిగా అన్నం వండుకోవడానికే అగ్ని కానీ ఇంక హోమానికి అగ్ని లేదు యహా అగ్నిముద్వాసయతి యషహా దేవానాం వీరహా దేవతల దృష్టిలో వీడు వీరహుడు అంటే వీరపురుషుణ్ణి సమాజానికి కళ్యాణం చేసే వ్యక్తిని ఏదో పాయిజనింగో ఏదో చేసి చంపేస్తే అది మహాపాపం అటువంటి మహాపాపం వీడికి వచ్చింది ఎందుకని సమాజానికి కళ్యాణం చేసేటువంటి అగ్నిహోత్రుడు అగ్నిహోత్ర కర్మలు చేస్తే సమాజ కళ్యాణం అవుతుంది పుణ్య కర్మల వల్ల అని అలా వర్ణిస్తారు కదండి కర్మకాండం అంటే మరి అలాగే ఉంటుంది దాంట్లో సత్యమే కూడా కదా ఆ లెవెల్లో సో వీడు అటువంటి అగ్నిహోత్ర కర్మకి వీడు వీడు ఎసరు పెట్టాడు కనుక ఉద్వాసతి వీడు వీరహత్యా పాపాన్ని పొందుతాడు సన్యాసి ఆ కేటగిరీలో పడతాడు వీడు అగ్నిహోత్ర కర్మ మానేశాడు కదా అందులో అన్ని కర్మల్ని త్యాగం చేసేస్తున్నాను కర్మల్ని త్యాగం చేయొద్దని మేము ఉంటుండో నువ్వు త్యాగం చేసేస్తున్నావు అంటావు కాబట్టి ఈ సన్యాసము అన్నంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు ఇది మీమాంసకుల యొక్క ఒక పెద్ద ఆగ్రహం ఇది వాళ్ళు ముందు చెప్పరు ఈ మాట ముందు చెప్పరు ఇది ముందు ఇప్పుడు ఇది ఎలాగంటే కమ్యూనల్ కమ్యూనల్ అంటూ ఉంటారు కమ్యూనల్ సొ సొస సెక్యులర్ కమ్యూనల్ ఉండకూడదు సెక్యులర్ అంటూ ఉంటాం ఇంకా బాగా ప్రెస్ చేస్తే సెక్యులర్ అంటే ఏమిటో డిఫైన్ చేయ కమ్యూనల్ అంటే ఏమిటో డిఫైన్ చేయని మీరు ఆర్గ్యుమెంట్లు పెట్టేస్తే వాడు బీజేపీ పైకి రావడానికి వీలు అని వాడు అసలు కడుపులో ఉండే అసలు పాయింట్ అప్పుడు బయటపెడతారు వాడి అసలు పాయింట్ వాడి కమ్యూనల్ కాదు సెక్యులర్ కాదు హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్ అందరూ జనులందరూ కలిసిమెలిసి ఉండడం ముందు వాడికి తాత్పర్యం ఎప్పుడూ లేదు వీళ్ళు కొట్లాడుకుంటూ ఉండాలి కొంతమంది తన వైపు తిప్పుకోవాలి తన నెగ్గాలి ఇదే తాత్పర్యం కానీ సమాజం అంతా క్షేమంగా ఉండడం వాళ్ళ యొక్క కానే కాదు అది పైకి చెప్పడం వాడి ధ్యేయం ఏంటంటే బీజేపీని తొక్కేయటమే వాడి ధ్యేయం అది వాడికి ప్రతిపక్షంగా భాషించింది వాళ్ళు పైకి రాకుండా చేయాలి అది వాడి ధ్యేయం అది చెప్పడం అని చెప్పడం మానేసి సెక్యులర్ కమ్యూనల్ అంటూ ఉంటాడు అలా మాట్లాడు అంటే వాడిని బాగా కార్నర్ చేసినప్పుడు ఈ పాయింట్ బయట పెడతాడు మనం వీ షుడ్ నాట్ అలౌ బీజేపీ టు కమ్ ఇంటూ దిస్ స్టేట్ అని ఒకసారి అన్నారు సుర్జీత్ గారు మద్రాసులో ఉన్నారు వీ షుడ్ నాట్ అలౌ బీజేపీ టు ఎంటర్ ఇంటూ తమిళనాడు యాజ్ ఇఫ్ తమిళనాడు ఈజ్ హిజ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనివే నేను ఉరికే మీకు ఏదో పొలిటికల్ ఎగ్జాంపుల్ సో ఎనీవే అలాగే వీడు కూడా మీమాంసకుడు కూడా మంతసేపు కర్మల కర్మలు అంటూ ఉంటాడు మా కర్మలకు కూడా స్థానం ఉంది కేవలం విద్య ని మోహం కర్మలో విద్య కలిసి ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటాడు వాడిని కార్నర్ చేసేసి కేవల విద్యాయా పరమశ్రేయ్ సిద్ధం అంటే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది ఇదంతా వ్యాఖ్యాతలు వాళ్ళు చెప్పి మాట్లాడారు నేను ఏదో కల్పించి చెప్తున్నాను మీరు అనుకోకుండా వాడు అసలు స్వరూపం బయటపడుతుంది వాడు అసలు స్వరూపం ఏంటంటే సన్యాసాశ్రమానికి విరుద్ధం శంకర్లు ఎంత ఫైట్ చేశారు పాపం ఆయన ఆయనకి భిక్ష ఇచ్చేవారు కాదు తలుపులు వేసేసుకునేవారు సన్యాసులు వస్తే తలుపులు వేసేసుకోవడం ఎందుకంటే వీరహావా యేషదేవానాం వీరహ ఆగచ్చే మండలమిశ్రుడు ఓయం ముండహా అని అడుగుతాడు వీరేవాడు రా మొత్తం అంతా గుండు చేయించుకొచ్చాడు ఎందుకంటే కర్మ చేసేవాడు పిలకబెట్టుకోవాలి మొత్తం అంతా గుండు చేయించుకు రాకూడదు ఆ విధంగా వీడు ఈ ముండు ఎవడు ఉండుండి ఇక్కడ దాకా ఎందుకు రానిచ్చారు అని అలాగే ఉండేది సమాజం వాళ్ళ మీమాంసకుల యొక్క పట్టు అలా ఉంటుంది ఇప్పటికి కూడా అలాగే ఉంటారుండో కర్మలు చేసి వాళ్ళు అంచేతనే కర్మ బాగా విస్తారంగా జరిగి ఒక సన్యాసి దూసుకుపోకూడదు పూర్వంలా ఉండేది వ్యవస్థితంగా ఇప్పుడు అంతా మిక్సప్ అయిపోయింది గృహస్థులు కర్మలు మానేశారు సన్యాసులు కర్మలు చేస్తున్నారు అది జరిగేది నిజంగా గృహస్థులు పూజలు అవి మానేశారు యజ్ఞాల వేదాలు గృహస్థులు చేయట్లేదు శ్రీ శ్రీ శ్రీ సో సో భారతీ స్వామి వారు చండీ యాగము చేరు అని ఉంటుంది చండియాగం స్వామివారు చేయడం ఏమిటి చండీయాగం గృహస్థులు చేసుకోవాలి అయితే గృహస్థులు మారే వాళ్ళు ఏదో చాలా బిజీగా ఉన్నారు బిజినెస్లో పడిపోయారు అది చేత చేయాలి కాబట్టి ఈ స్వామీజీ ఖాళీగా కూర్చున్నారు ఈ పేరు చెప్పినా ఒక మంది వస్తారు జనం అని చెప్పేసి ఆయన మొదలుపెట్టారు ఎనీవే సో కాబట్టి ఇది రహస్య స్థా వాళ్ళ యొక్క మనస్సులో నిగూఢ అభిప్రాయం అది ఇప్పుడు ఆ అభిప్రాయం బయటకు వచ్చింది ఇప్పుడు శంకరులకి ఇవన్నీ తెలుసు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఆయన చర్చల్లో ఆయన గ్రహించిన సత్యాలు ఇవన్నీ సమాజంలో తిరుగుతూ ఉంటారు కదండీ మీరు తలుపులో వేసుకుని మూల కూర్చుంటే మీకు ఏం తెలియదు సమాజంలో వ్యక్తిగా ఉంటే అన్నీ బయటపడతాయి ఆ నేక్కుండా కూడా వాళ్ళలో వెళ్ళిపోయి అందరు వాళ్ళతో దూరేస్తే కానీ తెలియదు ఉండకూడదు అలా చూడగానే తెలుసుకుంటూ ఉండాలి సో వీడు బయటకు వచ్చాడు ఏవంతరి ఆశ్రమాంతరానుపత్తి అసలు వాడికి కావాల్సింది అది సరే నువ్వు అన్నావు కదా మోక్షం కావాలంటే జ్ఞానమే అన్నావు ఓకే కానీ జ్ఞానం కావాలంటే ప్రతిబంధకాలు పోవాలన్నావా అవును ప్రతిబంధకాలు పోవాలంటే కర్మలు చేయాలా నిత్యకర్మలైనా చేయాలా పోనీ కామ్యకర్మ అవును నిత్యకర్మలు చేయాలంటే సన్యాసం కూర్చు కూర్చుంటే నిత్యకర్మలు చేస్తాడు కాబట్టి ఆశ్రమాంతరానుపపత్తి సన్యాసానికి స్థానం లేదు ఆశ్రమాంతరం అంటే మరో ఆశ్రమం మరో పార్టీ రాకూడదు అన్నట్టు మరో పార్టీ రాకూ జయపాల్రెడ్డి గారు అంటారు మరో పార్టీ రాకూడదు అని అంటే వారి అభిప్రాయం బీజేపీ రాకూడదు అని అభిప్రాయం అలాగే ఆశ్రమ ఇంకే మరో అనుకోకుండా ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఆశ్రమాంతరానుపపత్తి మరో ఆశ్రమం ఉండదు అంటే మరో ఆశ్రమం అంటే ఏమిటనుకుంటున్నారు బ్రహ్మచర్య ఆశ్రమం మరోటి కాదు సన్యాసాశ్రమాన్ ఉప అనుపత్తి ఎందుకని కర్మ నిమిత్తత్వ విద్యోత్పత్తే విద్య పుట్టాలి జ్ఞానం కలగాలి అంటే ప్రతిబంధకాలు తొలగాలన్నావు కదా ప్రతిబంధకాలు తొలగాలంటే నిత్య కర్మలు చేయాలన్నావు కదా పోనీ డైరెక్టో ఇండైరెక్టో మొత్తానికి కర్మలు విద్యకి హేతు అవుతున్నాయి కదా కర్మలు ఎవడి చేస్తాడో సన్యాసి చేస్తాడా కర్మలు కర్మలు చేయాలంటే గృహస్థే ఉండాలి కాబట్టి సన్యాసాశ్రమానికి శాస్త్రంలో తావు లేదు పరోక్ష తర్వాత గార్హస్థ్యేచ విహితాని కర్మాణి ఐకాశ్రమ్యమేవా కర్మలన్నీ గృహస్థాశ్రమంలో విధింపబడ్డాయి కర్మలన్నీ కూడా గృహస్థాశ్రమము అది కర్మలకి నిలయమది పుట్టిల్లది మరి బ్రహ్మచర్యటంట బ్రహ్మచర్యం గృహస్థాశ్రమానికి ప్రిపరేషనం కర్మలు చేయాలంటే మంత్రాల నోటికి రావాలా ఆ మంత్రాల నోటికి రావాలంటే పెళ్ళి అడిన తర్వాత నేర్చుకుంటాడు ఆ మంత్రాలన్నీ నోటికి అలాగే నేర్చుకోకూడదు పెళ్లికి ముందే నేర్చుకోవాలి కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కాబట్టి కర్మలన్నింటికీ గృహస్థాశ్రమే భార్య ఉండాలి కర్మ చేయాలంటే సో భార్య ఉండాలంటే గృహస్థాశ్రమమే కదా కనుక గృహస్థాశ్రమంలోనే కర్మలు విధింపబడ్డాయి కనుక ఇన్ని ఆశ్రమాలు ఏం లేవు మీరు కర్మలు చేయడానికి నీరసత్వాన్ని పెట్టుకుని అంటే లేజినెస్ డెవలప్ చేసుకుని గృహస్థాశ్రమంలో ఉంటే కర్మలు చేస్తూనే ఉండాలి అని శృతి చెప్తోంది గృహస్థిగా ఉండే కర్మల్ని మానేస్తేనేమో చూడడానికి బాగుండదు అదేదో శాస్త్ర విరుద్ధంగా ఉంటుందని లేనిపోని కల్పనలన్నీ చేసి ఈ కర్మలను ఎగేసి ఉపాయం ఏమిటా అని ఆలోచించి ఇదిగో సన్యాసము అని ఒకటి పెట్టారు సన్యాసం అంటే కర్మసన్యాసం సన్యాసం అంటే ఉద్యోగం అని కాదు అర్థం లేకపోతే ఇంకోటి మానేయడం అనేది కాదు అర్థం అవన్నీ దే ఆర్ ఆఫ్ షూట్స్ దే దే కమ్ ఇన్ఏ ఇన్ఏ నాచురల్ వే ఆనుషంగికంగా వస్తాయి మెయిన్ థింగ్ కర్మ సన్యాసం కాబట్టి కర్మసన్యాసం కర్మలను ఎగవేసేటువంటి ఉపాయం తని సరికాదు ఒక్కటే ఆశ్రమం గృహస్థాశ్రమమే ఇన్ని ఆశ్రమాలు లేవు ఏకా ఐకాశ్రమ్యమేవా ఒకే ఆశ్రమం వానప్రస్థాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వానప్రస్థంలో కూడా కొంత విత్తుద్రాయులు ఉంటుంది కొన్ని కర్మలు మానేయడం అనే పరిస్థితి ఉంటుంది ఎందుకు మానేయాలి కర్మలు గృహస్థాశ్రమమే తర్వాత ఇదంతా పూర్వపక్షం అతశ్చావ్జీవాదిశ్రుతయ అనుకూలతరా సు ఎప్పుడైతే అత గృహస్థాశ్రమం ఒక్కటే ఆశ్రమం ఇంకే ఆశ్రమాలు లేవు కాబట్టి సన్యాసాశ్రమంలో ఏదేం వాళ్ళు ఏమన్నారో మీరు ఆశ్చర్యపోతారు మీమాంసకుల యొక్క పద్ధతి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వాళ్ళు ఏమన్నారంటే గుడ్డివాడు సన్యాసం తీసుకోమంటారు ఎందుకంటే ఆజ్యం ఉంటుంది నెయ్యి నెయ్యిని చూడాలి చూస్తే సంస్కారం దానికి పత్న్యవేక్షిత వాజ్యం భవతి అని ఆ నేతిని సూర్యరశ్మి దాంట్లో ప్రతిఫలించాలి ఎండలో పెట్టిన తీసుకొచ్చేసాం ఇప్పుడు భార్య దానికేసి ఒకసారి చూడాలి చూడమంటారు ఓసారి దానికేసి చూడమ్మా అంటారు చూడడమే చూస్తే సంస్కారం ఓ మంత్రం ఆయన చదువుతారు చూస్తుంది పత్ని అవేక్షితం ఆజ్యం అవుతాయి ఆవిడ చూస్తుంది తర్వాత ఏం చూస్తాడు నూనెలో ముఖం చూసుకోవడం అని చూడడమే అక్కడ ఇప్పుడు గుడ్డు ఉన్నాడు అనుకోండి నూనెలో ఏం ముఖం చూస్తాడు ఆయన ఆ కర్మ ఏమవుతుందో వేస్ట్ కాబట్టి అందు నాకు కర్మ చేసే అవకాశం లేదు కంటితో చూడడానికి వీలు లేదు కనుక అందుడికి కొన్ని జాబ్స్ ఇవ్వరు కదండీ ఎలాగే ఈ కర్మలు లేవు కాబట్టి మరి కర్మ చేయడానికి వీలు లేదు ఎంజియలు అయినా సన్యాసం తీసుకోవాలి అని ఇలాగే చెప్పారు అలాగ మీరు సన్యాసం పెట్టుకుంటే పెట్టుకోండి కానీ మీరేమో చక్కగా ఓపిక్గా ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఇక సర్వకల్ప సన్యాసం అసలు లేదు అసలు అందుకు నో నథింగ్ లైక్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే సన్యాసాన్ని తిరస్కరించేసి ఉన్న ఆశ్రమం వల్ల గృహస్థాశ్రమం ఒక్కటే అని అంటారో అప్పుడు ఏమైపోతుందో తెలుసిన అతశ్చ అనుకూలతరా సుహు ఆ నిర్ణయం వల్ల ఈ శృతి వాక్యాలు చాలా అనుకూలంగా చాలా పక్కడ్బందీగా బాగుంటాయి ఏమిటా శృతి వాక్యాలు యావజ్జీవం అగ్నిహోత్రం యుహోతి వాటిని యావజ్జీవాది శృతులు అంటారు బ్రతికున్నంత కాలము కర్మల్ని చేయాల్సిందే అని శృతులు ఉన్నాయి యావజ్జీవమగ్నిహోత్రం జుహోతి అలాంటి శృతి వాక్యం ఇంకోటి ఉంది కున్నే వేహ కర్మాణి జి జీవిషేచ్చత గుంసమాహ జి జీవిషేత్ జీవితం ఇచ్చేత్ బ్రతికుండాలనుకున్నావా అయితే కర్మల్నే చేసుకుంటూ ఉండు అని వాక్యం ఉంది ఈ శృతి వాక్యాలన్నీ కూడా చాలా బాగా మనకు అనుభవానికి వస్తాయి ఎంతో వినడానికి అర్థం చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి గృహస్థాశ్రమం ఒక్కటే ఆ కర్మల్ని చేసుకుంటూ ఉంటాడు అప్పుడే జ్ఞానం వస్తుంది అంతేగాని ఈ సన్యాసం అనే మాట అసందర్భము పూర్వపక్షం నా నా దిస్ ఇస్ రాంగ్ ఈ కంక్లూషన్ సరికాదు ఎందుకని కర్మ అనేకత్వాత్ అది సంగ్రహభాష్యం అది చూస్తే మీకు వివరణ తెలియదు కర్మలో అనేక ముదాలు ఏమైంది అక్కడికి అది ఏమిటి కర్మలు అనేక నేను చెప్పింది ఏడు నువ్వు అంటున్నదేమిటి మేము అసలు గృహస్థాశ్రమే తప్ప సన్యాసాశ్రమం లేదయా అంటుంటే నా వై కర్మానయకత్వాట్ కైండ్ ఆఫ్ రీజన్ ఇట్ ఈస్ అని డౌట్ రావచ్చు దానికి వివరణ భాష్యం వస్తుంది నహి అగ్నిహోత్రాదీన్యవ కర్మాణి బ్రహ్మచర్యం తప సత్యవచనం క్షమా మ అహింసమాదీ కర్మాణి ఇతరాశ్రమ ప్రసిద్ధాని విద్యోత్పత్త సాధకతమా విద్య అసంకీర్ణా సంకీర్ణాన్ని కాదు అసంకీర్ణాన్ని విద్య ఓకే ధ్యానారణాదిలక్షణా కర్మ అనేకత్వ చక్కటి నిరూపణ కర్మలు అనేకంగా ఉన్నాయి నువ్వు గుర్తించలేదు కర్మలంటే ఇంకా అగ్నిహోత్రమే కర్మ యావజ్జీవాది శృత్తుల చేతి విధంగా ఉండే కర్మ అంటే కర్మ అంటే అగ్నిహోత్రమే ఈ మిమాంసకులు అలాగే మాట్లాడతారు వాళ్ళు ఏమంటారంటే ఒక ఒక సన్యాసి ఒక ఆయన్ని కలిశాను నేను ఆయన అన్నారు పొగలేని ఇంట్లో నేను భోజనం చేయనున్నారు పొగ రావాలి పొగ రావాలంటే ఎలాగ అగ్నిహోత్రం చేశారనుకోండి అగ్ని పూర్వం పెంకుటిళ్ళు ఉండేవి ఆ చూరు నుంచి ఈ పొగ స్లోగా వెళ్ళి పైకి వస్తుంది అప్పుడు ఆ పొగ చూస్తే అబ్బా వీళ్ళు అగ్నిహోత్రం చేస్తున్నారు ఆ గృహంలో భోజనం బాగానే ఉంది మరి ఇప్పుడు రూఫ్లో ఎలా వేస్తుంది పొగ గ్యాస్ పొయ్యి పెట్టుకున్నారు పొగ ఎలా వస్తుంది రూఫ్లో పెట్టుకుంటే పొగ ఎలా వస్తుంది కాదు సో అలాగంటి సో ఎనీవే ది పాయింట్ ఈజ్ కర్మలు అంటే ఇంకా అగ్నిహోత్రమే కర్మ ఏంటి దేర్ ఆర్ సో మెనీ అదర్ కర్మస్ సో నహి అగ్నిహోత్రాదీన్యవ కర్మాణ అగ్నిహోత్రం వారసాల తర్వాతేమో పుణ్యావతన ఇవే కంటే కర్మలో ఇవే కాదు కర్మలు ఇంకా అనేకం కర్మలు ఉన్నాయి ఏమున్నాయి చెప్పు బ్రహ్మచర్యం ఓ కర్మ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మవేద సో వేదాన్ని అధ్యయనం చేయుట అది కర్మ కదా తపహ తపస్సు చేసుకుంటాడు జపం చేసుకుంటాడు అదీ కర్మే సత్యవచనం మాట్లాడితే సత్యమే మాట్లాడతాడు ఇంకేం మాట్లాడు అసలు అధికంగా మాట్లాడు కొద్దిగా మాట్లాడతాడు ఆ మాట్లాడిదేదో నిజం మాట్లాడతాడు అది కర్మ కాదా తర్వాత శమ అంతరింద్రియ నిగ్రహం దమ బాహ్యేంద్రియ నిగ్రహం అహింస ఇవన్నీ కూడా సాధనాలు కావా ఇవి ఇవమాది అని అవి కర్మాని ఉన్నాయి ఇవి ఇప్పుడు చెప్పిన లిస్టు ఇవి ఇతరాశ్రమ ప్రసిద్ధాలుగా ఉన్నాయి గృహస్థాశ్రమం అంటే అగ్నిహోత్రం శమహాధమహ ఇవన్నీ వానప్రస్తులు సన్యాసులు వీళ్ళ వీళ్ళకి ప్రసిద్ధంగా ఉన్నాయి అవి గృహస్థాశ్రమంలో ప్రసిద్ధంగా లేవు ప్రసిద్ధి లేదు ఇప్పుడు ఆయన ఏం చేస్తారండి అంటే ఆయన అగ్నిహోత్రం చేస్తారంటే చాలా సంతోషం పేరు కూడా పెడతారు అలాగే మహాగ్నిచిత్తు గారు ఆయన సోమయాజి గారు చేయిన్లు గారు అని అంటారు అంటే ఆయన కర్మలు చేస్తూ ఉంటారు మరి వీరేమంటే వీరు శమధమ సాధన సంపన్నులండి అంటే ఆయన సన్యాసం అర్థం సో ఆయనకు కూడా కర్మలు ఉంటాయి ఆయన కర్మలు ఏవని ఏమని చెప్పారు నీకు శమము దమం అహింస ఇచ్చేవమాది సో ఉన్నాయి ఇవి ఇతరాశ్రమ ప్రసిద్ధాలుగా ఉన్నాయి ఈ శమము దమము గృహస్థులకు ఉంటాయి అంత కానీ గృహస్థు అంటే అగ్నిహోత్రాది కర్మలు ప్రసిద్ధి పర్టికులర్లీ టు హిమ్ అనమాట సో కానీ అగ్నిహోత్రాది కర్మలు వీళ్ళకి కూడా ఓపెసర్ ఉంటాయని అనుకోకండి ఇంకా ఆ కర్మలు సన్యాసులకి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తారని అలా ఉండవు అసలు సన్యాసి ఆ కర్మ అగ్నిహోత్రాది కర్మల్ని చేయకూడదు చేస్తే తప్పదు కొంతమంది ఏం చేస్తారంటే యజ్ఞం ఏదో చేయిస్తారు సన్యాసం యాగం వాటిని మొదలుపెట్టిస్తారు మామూలుగా లోకంలో జరిగేది ఒకసారి పూజ స్వామీజీ కూడా నాకు చెప్పారు ఈ ఇన్సిడెంట్ సన్యాసికి యజ్ఞం ఎందుకు చండీ యాగము నారాయణ యాగము ఎందుకని నీకు గృహస్థులు చేసుకుంటారు కదా వాళ్ళకి ఏదో కొంత ఆత్మస్వరూపం గురించి చెప్పి వాళ్ళని నిత్య కర్మలు చేసుకోమని చెప్పు ఏం నిత్యకర్మ చేసుకోవాలి అది కూడా నువ్వు దృష్టాంతం ఇవ్వచ్చు శాస్త్రం తెలుసుంటే నేనే చేయించేస్తానని నువ్వు పూనుకోక్కర్లేదు పురోహితులు ఎవరో ఉంటారు చేయించుకుంటారు నువ్వు ఆశీర్వచనం చేయచ్చు ఎప్పుడు కర్మ జరుగుతున్నప్పుడు కాదు కర్మ అయిపోయిన తర్వాత కర్మ జరుగుతుండగా మనం మధ్యలో ప్రవేశించకూడదు అది యోగ్యంగా ఉండదు కానీవే ది పాయింట్ ఈజ్ సో గృహస్థుల కర్మలు సన్యాసులకు ఉండవు కానీ సన్యాసులు చేసే కర్మలు కొన్ని గృహస్థులకు కూడా ఉంటాయి ప్రసి శమధమాదులు అందరికీ అవసరమే కానీ ప్రసిద్ధి అనేది ఒకటి ఉంటుంది ఆ హైలైటింగ్ చేసేప్పుడు గృహస్థులకి అగ్నిహోత్రాది కర్మలు వానప్రస్తులకు సన్యాసులకు శమధమాది కర్మలు అయిపోవచ్చు ఓకే సో ఈ విధంగా ఉన్నాయి ఇతరాశ్రమ ప్రసిద్ధములు ఈ అగ్నిహోత్రాది కర్మల కంటే అవేమో స్వర్గాది ఫలాన్ని ఇవ్వచ్చు ఈ శమదమాది కర్మలు ఉన్నాయే ఇవి కూడా కర్మల్లో భాగమే సాధన లేక మానసిక కర్మలు మానసిక క్రియలు వీటి వలన చక్కగా అంతఃకరణ శుద్ధి కలిగి విద్యోత్పత్తిలో ఇవి బాగా సహకరిస్తాయి సాధకతమాని అగ్నిహోత్ర కర్మ కూడా సహకరిస్తుంది పుణ్యాన్ని చేసుకోవటం అంతా మంచిదే కానీ ఇంకా బాగా సహకరించేవి శమదమాదులు అసంకీర్ణాన్ని ఇవి సంకీర్ణములు కావు అంటే ఇట్నించటే ఉంది కానీ అట్టించి లేదు శమదమాధులు అని గృహస్థులు పాటించాలి కానీ గృహస్థుల యొక్క సన్ అగ్నిహోత్రాదులు ఇటు లేవు అది స్వామీజీ నాకు చెప్పారన్నానే అదేమంటే ఒక ఆయన నారాయణ యాగం చండీ యాగం చండీ వీళ్ళందరికీ లోకువో చండీ యాగం ఏదో ఒక సిస్టమ్గా ఉంది అది సో కొంచెం జనాలకు కూడా బాగుంటుంది చూడడానికి దానికి గుడ్ ఇట్ ఇస్ గుడ్ ఐ డోంట్ హెవ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్ ఓన్లీ పాయింట్ సన్యాసికి అవసరమా కాదో చూసుకోవాలే సో ఆయన చండీ యాగం చేయిస్తారు చండియాగంలో హోమాలు దండిగా ఉంటాయి పొద్దు నుంచి సాయంకాలం దాకా హోమాలు ఉంటాయి రోజంతా హోమాలు అయిపోయిన తర్వాత ఆఖర్న ఓ హోమం ఒకటి ఉంటుంది దానికి పూర్ణాహుతి అని పేరు పూర్ణాహుతి ముత్తమాంజుహోతి అని మొదలు పెడతారు మొదలుపెట్టి ఓ మంత్రం ఒకటి ఉంది సప్తతే అగ్నే సమిధస్ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తాత్వా చరంతి సప్తయో నీరాపస్వా ఘతే నస్వా అగ్నయే సప్తవత ఇదన్నమ ఈ మాట మీకు సరిగ్గా వినపడద్దు ఎందుకంటే వాళ్ళు ఈ హడావిల్లో అది వినపడదు కానీ ఎవడో వాళ్ళు అంటారు ఎవడో విద్వాంసులు ఉంటారు కదా అక్కడ అదే రాలేదనకపోతే కుదరదు త్యాగము అని అంటారు సో ఇది పూర్ణాహుతి మంత్రం ఈ పూర్ణాహుతి దాకా పూర్ణాహుతి వచ్చింది స్వామీజీ పూర్ణాహుతి వచ్చింది స్వామీజీని పిలవడంట స్వామీజీ ఎందుకంటే పూర్ణాహుతికి పోని చూడ్డానికి వస్తారు చూడచ్చు తప్పేనా స్వామీజీ వస్తారు ఆయన వచ్చి ఆ ఆయన హోమం చేస్తారు పూర్ణాహుతి అలా చేయకూడదు ఎందుకు ఎందుకంటే ఆయన ఆయన పూర్ణాహుతి ఎందుకు ఎందుకు చేయడం అంటే అన్ని బేసిక్ థింగ్స్ అన్ని మామూలు వాళ్ళు చేస్తారు అసలు అయింది మరి ఆయన చేయద్దంటే ఆయనే కదా యజ్ఞం అంతా చేయిస్తుంది ఆయన చేస్తారు అంతా అవివేకం తప్పింకే సన్యాసి అసలు అగ్నిహోత్రంలో ఏమీ వేయకూడదు ఒకసారి నాకు అక్షతలు ఇచ్చారు పూర్ణాహుతికి అందరికీ అక్షతలు ఇస్తారు అగ్నిహోత్రంలో వేస్తారు నాకు ఇచ్చిన అక్షతం నా పక్కన ఉన్న బ్రహ్మచారి చేతికి ఇచ్చాను అతను వేశాడు అగ్నిహోత్రం మనం అగ్నిహోత్రంలో అక్షతలు కూడా వేయకూడదు సో కర్మ సన్యాసం అది సన్యాసం అంటే సన్యాసం అంటే రంగుబట్టలు వేసుకోవడం కాదు కర్మ సన్యాసం సో అసంకీర్ణాన్ని ఆ కర్మలు ఇటు రావు ఇక్కడ శమదమాదులే ఉంటాయి ఈ విధంగా శాస్త్రం చెప్తూ అలా చేస్తేనే ఇవి సాధనమవుతాయి ఇంతేకాదు ధ్యానము ధారణ ఇవన్నీ కూడా సమాధి అంటే ఏకాగ్రత చిత్త ఏకాగ్రత ఇలాగంటే అనేక కర్మలు ఉన్నాయి ఇవన్నీ క్రియలే ఈ కర్మలంటే క్రియలే కదా ఇవన్నీ ఉంటుంటే ఇవన్నీ చేసుకోవద్దా మిగతా ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి నువ్వేమో ఏమిటి అగ్నిహోత్రమే ఒక్కటే కర్మ అన్నట్టు మాట్లాడతావు అగ్నిహోత్రం ఒక్కటే కర్మ అనుకోండి గృహస్థాశ్రమం తప్ప ఇంక మిగతా ఉండవు ఖాయమే దాంట్లో సందేహం లేదు ఎందుకంటే అగ్నిహోత్రానికి భార్య ఉండాలి భార్య లేని అగ్నిహోత్రం లేదు కాబట్టి గృహస్థాశ్రమం ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు కానీ అగ్ని కర్మలో అగ్నిహోత్రం ఒక్కటే కాదు కర్మానయకత్వాత అనేక కర్మలు ఉన్నాయి అవన్నీ శాస్త్ర విహితములు వాటిని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇతరాశ్రమాల్లో అవి చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇతరాశ్రమాలు లేవు మాట కేవలము సాహసం మాత్రమే తగదు తప్పదు అలా అని మీమాంసకుల మీద ముట్టితే ఒకటి వేస్తున్నారు అలా సమయం వచ్చినప్పుడల్లా మేమాంసకంలో ముట్టిగా వేస్తూ ఉంటాం అలా వెయ్యాలి లేకపోతే ఏమవుతుంది సమాజము ఆ ఒపీనియన్లో కొట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి విషయం చెప్తూ ఉంటే తెలుసుకునే తెలుసుకుంటారు ఒక ప్రవాహం అలా ఉంటుంది కంటిన్యూ ఓం పౌర్ణమ పౌర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యత పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ం శాంతిశాంతిశాంతి హి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం తత్సాత్మనమస్